ప్రకాశంలో ప్రకాశించేటువంటి దర్పణం మనల్ని ప్రతిబింబిస్తూ ఉంది ప్రతిఫలింపజేస్తూ కాబట్టి దర్పణాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు దర్పణం కన్నా ఎట్లాగైతే విలక్షణంగా ఉన్నాడో మనసుని బుద్ధిని ప్రకాశింపజేసేటువంటి ఆత్మ మనసు కన్నా అంతఃకరణ కన్నా విలక్షణంగా ఉంది దర్పణం లేకపోయినా సూర్యుడు ఉన్నాడు మనోబుద్ధులు విలీనమైన చైతన్య ఉంది లేరా కాబట్టి జ్ఞాతృ అపేక్ష లేదు కేవలం జ్ఞాన శబ్దమే తాను జ్ఞానమే జ్ఞాన ప్రకాశమే ప్రకాశిక స్వరూపము అదే గనక జ్ఞానము కలది అని గనక నువ్వు అన్నావంటే ఒకదానికి సంబంధించిన జ్ఞానం ఉండచ్చు ఇంకోదానికి సంబంధించిన జ్ఞానం లేకుండా పోవచ్చు మనకు జ్ఞానం దేనికి దేనికి సంబంధించిన జ్ఞానం కలుగుతుందో అది కూడా మార్పు చెందుతూ ఉండు ఇప్పుడు పుష్పం అస్తి అన్నావు నువ్వు పుష్పం సత్యం అదే పుష్పం సాయంకాలానికి వాడిపోతుంది రేపు రేకులు ఊడిపోతుంది అప్పుడు పుష్పం ఉండదు నీ జ్ఞానం ఏమవుతుంది మార్పు చెందుతుంది వ్యభిచరతి అలా వ్యభిచరితే అనుకో అది జ్ఞానం అవకాశం లేదు ఒకవేళ అది కూడా జ్ఞానం చెప్పొచ్చు సత్య జ్ఞానం అవకాశం లేదు ఎందుకంటే సత్యం నా వ్యభిచరతి అర్థమైంది కనుక సత్యం బ్రహ్మ ఇంకొక దాని మీద ఆధారపడకుండా కేవలం తానే ఏదైతే ఉందో అది ఇంకా మీకు క్లారిఫై గారా మాకు తెలుసు అంటే చెప్తాను ఇప్పుడు మూడు ఏవైతే ఉన్నాయో జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ ఈ మూడిట్లో ఏవైతే ఉన్నావో మూడు మూడిట్ని ప్రకాశింపజేస్తూ మూడిటిని ప్రకాశింపజేస్తూ మూడిటి కన్నా విలక్షణంగా ఉండేది ఇప్పుడైతే చైతన్యం ఇప్పుడు చూసుకోండి అవస్థాత్రం దగ్గరకు వచ్చే అందువల్ల సాక్షి మూడింటి ప్రకాశింపజేస్తూ ఉంది ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లేదు తాను ప్రకాశికంగానే ఉంది ప్రకాశక స్వరూపంగానే ఉంది అందువల్ల తైతన్యం సాక్షి సాక్షి అంతేగాని జ్ఞాతృ అపేక్ష లేదు జ్ఞాతృ అపేక్ష లేదు నేను తెలుసుకుంటూ ఉన్నాను నేను జ్ఞానము కలిగి ఉన్నాను నో నేనే జ్ఞానమయ్యా ప్రకాశయుతం ప్రకాశ స్వరూపం అది అందువల్ల జ్ఞా అనేటువంటి రూట్ మీనింగ్ చూచినప్పుడు తాత్వార్థం చూసినప్పుడు తెలుసుకున్న అనేటువంటి క్రియ అది కానీ అదే జ్ఞానం అనేటువంటి నవ్వు దగ్గరకు వచ్చేటప్పటికీ లక్షణ పదంగా అది కనిపించేటప్పటికి ఇక్కడ ధాత్వార్థం మారిపోయింది పదం యొక్క అర్థంలో దాత్వార్థం మారింది జనరల్ గా ఎక్కడ మారవు లక్షణ పదం గనక మారింది దట్స్ ద్యూటీ అందువల్ల ఎన్నో పదాలు మనకు ఉంటే బ్రహ్మమును చెప్పడానికి తెలియని పదంతో చెప్తే అర్థమయ్యే అవకాశం లేదని నిన్నే అనుకున్నా గనక తెలిసిన పదాల్లోనూ చెప్పాలి ఆ తెలిసిన పదాల్లో కూడాను బ్రహ్మముని నిర్దేశించడానికి ఏదైతే అప్రప్రియేట్ వర్డ్ ఏ పదము ద్వారా చెప్తే అర్థమవుతుందో అటువంటిది వెతికినప్పుడు ఈ మూడే దొరికాయి పద్యతే అనేది పదం అది ఏది లక్ష్యతే ఇది దొరికాయి కనుక సత్యం అన్నప్పుడు అట్లా అర్థం చేసుకున్నాం జ్ఞానము అన్నప్పుడు జ్ఞానము కలది కాదు జ్ఞానమును కలిగి కాదు ఎందుకంటే కలిగి లేనిది కలుగుతుంది కలిగింది పోతుంది కానీ ఇది అట్లాంటిది కాదు ఎప్పుడు ఉండేటువంటిది ప్రకాశిక స్వరూపం కాబట్టి ఏవైతే ఉన్నవో అది జ్ఞేయ రూపంలో కాని జ్ఞాన రూపంలో కాని జ్ఞాత రూపంలో కాని ఎక్కడ ఏ ప్రకాశం జరుగుతూ ఉండినా ఆ ప్రకాశానికి ఆధారమైనటువంటి జ్ఞాప్తి స్వరూపం తాను అవి ఉంటే వాటిని ప్రకాశింపజేస్తూ ఉంది జ్ఞాతులు అపేక్ష లేదు అవి లేనప్పుడు తాను కేవలం ప్రకాశస్వరూపం అయి ఉంది క్లియర్ అందువల్ల భావసాధన జ్ఞాన శబ్ద భావ సాధన ఇప్పుడు చూడండి అందువల్ల సాక్షి ఎందుకన్నానంటే అవస్థాత్రయ సాక్షి అన్నప్పుడు జాగ్రత్త ప్రపంచంలో ఇది మాండుక్యానికి వెళ్తే అప్పుడు ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది మీ కార్యకర్తల దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్త ప్రపంచంలో ఈ వస్తు ప్రపంచాన్ని తెలుసుకుంటూ స్వప్న ప్రపంచంలో స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటూ సుషిప్తులు ఏమీ తెలియనప్పుడు ఏమీ తెలియకపోయినటువంటి దాన్ని కూడా ప్రకాశంపజేస్తూ జరుగుతుంది కనుక జాగ్రత్త అవస్థను ప్రకాశింపజేసేటువంటి చైతన్యమే స్వప్నావస్థనే ప్రకాశింపజేస్తూ ఉంది జాగ్రత్త అవస్థలో మనస్సు బుద్ధి ఇంద్రియాలు వస్తు ప్రపంచము అన్ని ప్రకాశింపబడుతూ ఉన్నాయి అదే మనం స్వప్ని స్వప్ని లోపలికి వచ్చేటప్పటికి తానే ఇంకెవరు లేరు సుఖదుఖ భోక్త ఇక్కడ సుఖ దుఃఖాలకి ఏదో కారణాలు కనపడతా ఉన్నాయి ఇద్దరం గెలిచి ఉన్నాం ఇక్కడ అక్కడెవరు లేరు ఇద్దరు కనిపించినా నువ్వే స్వమాయ కల్పిత జీవలోకే ఆ స్వప్న ప్రపంచంలో నీకు నీవుగా తయారు చేసుకుంటుంటే ఆ స్వప్నాన్ని ప్రకాశింపజేసేది కూడా ఒకే చైతన్యం ఏ చైతన్యం స్వప్నాన్ని ప్రకాశింపజేస్తూ ఉందో ఆ చైతన్యమే జాగ్రత్తని ప్రకాశింపజేస్తూ ఉంది ఇక్కడ ఒక చైతన్యం అక్కడ ఒక చైతన్యం లేదు ఇక్కడ ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి గనక తెలిసింది మనసు పనిచేస్తూ ఉంది కానీ ఇంద్రియాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి దేహం కూడా పనిచేస్తూ ఉంది గనక జాగ్రత్త ప్రపంచం అర్థమైంది అదే అంతర్ముఖం అయ్యేటప్పటికి స్వప్నే సజీవహ స జీవహ ఎవడు వాడు సహ జీవ ఆ జీవుడే ఎవడైతే జాగ్రత్త ప్రపంచంలో విషయ ప్రపంచాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుభవించాడో సజీవహ స్వప్నే స్వమాయ కల్పిత జీవలోకే సుఖదుఖ భోక్త విడే స్వప్నంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తున్నాడు ఇదే మనసు జాగ్రత్తను చూసిన మనసే అక్కడ కాబట్టి జాగ్రత్తలో మనస్సే కాదు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి దేహం పనిచేస్తుంది అందువల్ల ప్రపంచం తెలిసింది విశ్వం కానీ స్వప్నానికి వచ్చేటప్పటికి దేహం పనిచేయడం లేదు స్తబ్దతో ఉంది ఇంద్రియాలు పనిచేయడం లేదు కళ్ళు చూడడం లేదు చెవులు వినడం లేదు ఏమీ లేదు అక్కడెవరున్నారు మనసే ఉన్నాడు మనసే మన తన ప్రపంచాన్ని తయారు చేసుకున్నది కాబట్టి అదే మనసు జ్ఞాతగా అండర్స్టాండ్ చేసింది జ్ఞాతగా నేను తెలుసుకుంటూ ఉన్నాను దేనిని అహం జనామి ఏమిటి నువ్వు తెలుసుకునేది ఇదం ప్రపంచం అహం ఇదం జానామి నేను దీనిని తెలుసుకుంటూ ఉన్నాను స్వప్నే అహం జనామి అది సరేనా అక్కడ తెలుసుకుంటూ ఇక్కడ తెలుసుకుంటున్నా అక్కడ తెలుసుకునేది మనసు ఇక్కడ తెలుసుకునేది మనసు ఈ మనసు ఇక్కడ తెలుసుకోవడానికి ఏదైతే ప్రకాశం ఉందో చైతన్యం ఇదే ప్రకాశం స్వప్నంలో కూడా ఉంది ఇదే మనసు సుచిప్తు తెలుసుకోవడానికి మనసు లేదు ఎట్లాగైతే చీకట్లో అర్థం చేరిపోయిందో అట్లా ఇది పోయింది అది అట్లా చీకట్లో ఉండిపోయినా కూడాను సూర్యులో ఉండేటువంటి ప్రకాశం ఏ విధంగా అయితే పోవడం లేదో అట్లాగే ఆత్మ చైతన్యం అక్కడ కూడా భాషిస్తూ ఉంది మనసు ఉంటే మనసును ప్రకాశింపజేస్తూ ఉంది మనసు లేకపోతే తనను ప్రకాశిస్తూ క్లియర్ ఎందువల్ల సెల్ఫ్ ఎఫర్జెంట్ ఆత్మను ఇట్ ఇస్ సెల్ఫ్ ఎవిడెంట్ ఆత్మ స్వత సిద్ధం ఇంకొక దాని మీద ఆధారపడలేదు ఎప్పుడు ప్రకాశక స్వరూపం అయ్యింది ఎవరు షైనింగ్ ఇప్పుడు మనసు చెప్తూ ఉంది నాకేం తెలియడం లేదు మన నీకు తెలియకపోయినా నీకెందుకు తెలియడం లేదో తెలుసా నువ్వు అక్కడ ఇప్పుడు చీకట్లో ఒక టార్చ్ లైట్ వేసినప్పుడు సీదేశ్ ఇట్లా టార్చ్లైట్ వేశాను అనుకోండి గ్లాస్ అని కనపడుతుంది అదే చీకట్లో అటు టార్చ్ లైట్ వేస్తే ఫ్లవర్ అని కనిపిస్తుంది ఇటు టార్చ్ లైట్ వేస్తే స్వామి కనపడతాడు కృష్ణుడు ఆకాశంలో టాన్స్ వేసాననుకో ఇప్పుడేం కనపడతాడు అదే విషయం ఆకాశంలో టార్చ్ లైట్ వేసినప్పుడు ఏమీ కనిపించడం ఏమీ కనిపించడం లేకపోవచ్చు కానీ టార్చ్ లైట్ పెరగడం లేదని చెప్తావా నువ్వు టార్చ్ లైట్ పెరుగుతూ ఉంది కానీ వెలుగుతున్నట్టుగా నీకు తెలియడం ఎందుకని తెలియడానికి ఇంకొక వస్తువు లేదు అక్కడ ఆకాశంలో ఉంది కాబట్టి పైకి వేస్తున్నాను నేను ఇప్పుడు నీకు అది వెలుగుతున్నదాని లేదు కూడా తెలియడం లేదు అహం కిమపి నా జానామి అంటూ ఉన్నావు నువ్వు ఎవరు మనసు ఎందుకని ఈ మనసు అక్కడ లేదు కనుక ఉంటే మనసును ప్రకాశింపజేస్తుంది మనసు ఉంటే మనసును ప్రకాశింపజేస్తుంది మనసు లేనప్పుడు తాను తానుగా ఉంటుంది కనుక జాగ్రత్త అవస్థలో తెలిసేటువంటి సంస్థానికి తాను ఆధారమై సాక్షిగా ఉంది స్వప్నంలో సాక్షిగా ఉంది సుశుక్తిలో అన్ని విలీనమైపోయినా తాను సాక్షిగా ఉంది అందువల్ల అవస్థాత్రయ సాక్షి ఆత్మా అవస్థాత్రయ సాక్షి జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన సాక్షి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ సాక్షి అందువల్ల జ్ఞప్తి భావసాధన జ్ఞానశబ్ద భావసాధన క్లియర్ ఇంకేమన్నా డౌట్ ఉంది ఇది సీన్ఆ సత్యం అని చెప్పినప్పుడు సత్యం అంటే ఏదైనా ఏ రూపం ఉందో అది వ్యభరించకుండా ఉండడం సత్యం అని అన్నాం కానీ ఈ ప్రపంచం ఇప్పుడు ఆ పదాన్ని ఉపయోగించాం కాబట్టి వికారం లేనటువంటిది ఏదైతే ఉందో త్రికాల బాధితంగా ఏదైతే ఉందో అది సత్యము అది బ్రహ్మము కారణం జగత్ కారణం బ్రహ్మ అని తెలియజేసింది కాబట్టి కారణమేవ సత్యం అప్పుడు మనకు డౌట్ వచ్చింది ఏమని అయితే కారణం సత్యమైనప్పుడు మరి మృతికేవ సత్యం అంటున్నాడు కదా మృతిక జడం కదా బ్రహ్మం కూడా జడమా ను సత్యం బ్రహ్మ జ్ఞానం భవతి కాబట్టి సత్య స్వరూపం అనేటువంటి బ్రహ్మ మృత్తిక జడం కాదు జ్ఞానము అని తీసుకొచ్చాం ఈ జ్ఞానమనే చోట సత్యం విషయంలో వికారం లేనటువంటిది జ్ఞాన రూపంలో ఏంటి తెలుసా స్వప్రకాశం అయ్యున్నదే గాని మరొకదాన్ని తెలుసుకునేది కాదు ఎందుకు తెలుసా బ్రహ్మవిదాపునోతి పరం బ్రహ్మవిధుడు పరాన్ని తెలుసుకుంటాడు పరము ఏమిటి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ రెండవది లేదా తెలుసుకోవడానికి రెండవది లేదు రెండవది ఉండింది అనుకోండి ద్వైతం ఇప్పుడు ఓకే इपड़ विकारिता ज्ञा सत्यम ब्रह्म सत्यम त्रह्म ज्ञान एव ज्ञप्ति रूप ज्ञप्ति स्वरूप ज्ञास्वरूप इक ज्ञा ज्ञास्वरूप दीन वाले मन को जडं का అదే గనక జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానాన్ని తీసుకున్నావా ఇది అది కాదు అది ఇది కాదు ఇది మరొకటి కాదు ఈ మూడు వేరు వేరుగా ఉన్నాయి ద్వైతం ప్రాప్యత కాబట్టి జ్ఞప్తి జ్ఞానం అనేటువంటిది జ్ఞప్తి భావసాధన ఓకే ఓకే కాని ఇక్కడ ఇంకొకటి స్వామిజీ ఈ జ్ఞానం అనేటువంటిది తెలుసుకుంటూ సరే బాగానే ఉంది ఇంతకుముందు మృతిక విషయం తెలుసుకున్నాం మూడో దాని కనెక్షన్ మృత్తిక విషయం తెలుసుకున్నాం అది జరం అన్నారు కాబట్టి బ్రహ్మ జ్ఞానం అన్నారు కాబట్టి ఇక్కడ జ్ఞానం ఉన్నది వృత్తి విశేషం ఉంది వృత్తిని ప్రకాశింపజేస్తుంది తెలుసుకుంటూ ఉన్నాం మరి ఇది గ్లాసు అన్నప్పుడు గ్లాసుకు సంబంధించిన జ్ఞానం కదా సముద్రం అన్నప్పుడు సముద్రానికి సంబంధించిన జ్ఞానం కదా ఎలుక అంటే ఎలుకకు సంబంధించిన జ్ఞానం కొండ అంటే కొండకు సంబంధించిన జ్ఞానం అప్పుడు జ్ఞానం ఎంతది ఎరుకంతది జ్ఞానం ఎంతది సముద్రం సముద్రం సంబంధించిన జ్ఞానం జ్ఞానం ఎంతది సముద్రం అంతది ఆకాశం ఆకాశానికి సంబంధించిన జ్ఞానం జ్ఞానం ఎంతది ఆకాశం ఎంతది ఇట్లాగా స్వామీజీ నా అతన్నివృత్ర్థం ఆహా అనంతం ఇది ఆ పరిచ్ఛేదాన్ని తొలగించడానికి మూడవ పదం వాడడం జరిగింది అది అనంతం బ్రహ్మ థర్డ్ వర్డ్ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ ఎందుకని పరిచ్ఛిన్నం కాదు తివృత్తి అర్థం అనంతం ఇది అనంతం పదేనా కిముచ్యతే కావండి బోలో అనంతం దేశకాల కుతిత్ ప్రవిభజ్యం దేశ అపరిచ్ఛిన్న దాట్ ఈస్ ఓకే అది అనంతం డెఫినేషన్ తైత్రీయం రాసుకోండి ఇప్పుడు ఎందుకంటే ఇది లక్షణం కుతిత్ గుడిస్తే మెలికి మెలికి గుడి గుడి శా గిస్త సిడి మెలికిత్విభజతే ప్రభజ్య ప్రవిభజతే ప్రకర్షేణ విభజ్య ప్రభజ చూసారా ఎద్ది కుతిత్ ప్రవిభజ్యతే నాయితే దేని నుండి కూడాను ప్రభజ్యతే దూరంగా ఉండడం అనేటువంటిది విభజింపబడి ఉండేటువంటిది నా లేదో తత్ అనంతం ఇది ఇది అనంత శబ్దం కాబట్టి జ్ఞానం దగ్గరికి వచ్చినప్పటికీ స్వామిజీ పుష్పజ్ఞానం ఈ జ్ఞానం ఘట జ్ఞానం పటజ్ఞానం మట జ్ఞానం ఇట్లా అన్నారు కదా కాబట్టి ఇది అదే నో దేనిలో కూడాను ఏదైతే విభజింపబడదో వేరు కాకుండా ఉంటుందో అది అనంతం సరేనా ఎద్ది నా కుతిత్ ప్రవిభజ్యతే ప్రకర్షణ విభజ్యతే నా దేని నుంచి కూడాను దూరంగానేటువంటిది అంటే దాని అర్థం ఏంటి అన్ని దాంట్లోనే ఉండాలని అర్థం అన్ని దాంట్లోనే ఉండేది ఏంటి ఉండేది అదే అనే అర్థం దేని నుంచి కూడా విడిపడలేదంటే అంత తానే ఉంది ఇది అనంత శబ్దం అర్థం అనంత శబ్దార్థం ఇప్పుడు పుష్పం అనుకో పుష్పంలో అదే ఉంది ఘటం అన్నకో ఘటంలో అదే ఉంది దానికన్నా అన్యంగా రెండవది ఉండేందుకు అవకాశమే లేదు అందువల్ల అనంతం ఇప్పుడు వస్తుంది మీరు చెప్పే డెఫినేషన్ దేశత కాలత వస్తుత అపరిచిన్న ఇప్పుడు కనెక్షన్ ఎట్లా తెలుసా ఎద్ది నా కుత్యత్ ప్రభజ్యతే తనంతం ఏదైతే దేని నుండి కూడా వేరు కాకుండా ఉందో అది అనంతం దేని నుండి అంటే దేశత కాలత వస్తుత ఒక వస్తువు ఇంకొక వస్తువు కాదు కానీ అనంతము ఏ వస్తువుకి దూరంగా లేదు ఒక కాలములో ఉండే వస్తువు మరొక కాలములో లేదు అందుకని కాలపరిచ్ఛేద కాని అనంతము ఏ కాలానికి దూరంగా లేదు ఎందుకనే తెలుసా కాలం మానసిక భావన మనసులో కలిగేటువంటి భావన మనసుకు ఆధారమైంది చైతన్యం అని తెలుసు మీకు కనుక దేశత వస్తుత కాలత అపరిచ్ఛిన్న రేపు మీ కనెక్షన్ వస్తుంది ఏది సహా ఈ బ్రహ్మ విధుడు బ్రహ్మముని తెలుసుకున్నవాడు అన్ని కోరికలను అనుభవిస్తూ ఉండడం అప్పుడు చాలా మంది ఉంటారు స్వామిజీ అది దోశ తినేది వేపకొల తినేది అది కూడా ఉంటుంది దీంట్లో ఆ ఎస్ ఇంక్లూడెడ్ ఎందుకంటే సర్వాన్ కామాన్ సహాహా అది కూడా అంటే సినిమాలు చూసినట్టుగా అన్ని అది అది ఇది ఇన్ని ఉన్నాయి దేనికి అనుభవించాలి తృప్త భవిష్యామి మళ్ళీ మొదటకు వచ్చాం అర్థమైందే తృప్తి లేని వాడి వెనక ఏదో అనుభవించాలి ఇప్పుడు ఐ టూ ఒక లక్ష రూపాయలు అనుకో ధర లేదు పదివేల రూపాయలుంది ఆయన ఇంకో ఐదు రూపాయలు ఇస్తానంటే ఈస్ వెరీ హ్యాపీ ఏవంట సార్ ఏమంటే ఎట్లయినా పైనుంచి ఎట్లా లక్షణం దిగు ఇంకో లక్ష ఇస్తాను ఏంటి సార్ పర్లేదు సార్ పర్లేదు ఎట్లా కోటి రూపాయలు ఇస్తాన ఇవ్వండి సార్ పది కోట్లు ఇస్తాను ఇవ్వండి సార్ వంద కోట్లు ఇవ్వండి సార్ పదివేల కోట్లు ఇవ్వండి సార్ పైకి ఇంకా పెంచితే కానీ తమర్సో తమర్సంతం ఇచ్చిస్తాన నీకు అనంతం ఉన్నదంతా ఎక్కడ ఏమి ఉన్నది అంత అది అనంతం అండి కదా మొత్తం అనంతం ఇచ్చేసానని కృష్ణుడు చెప్పాడు అనుకోండి మనం ఏం చేయాలి అప్పుడు ఇప్పుడు ఇస్తే చిన్న సుట్ కేసులో పెడతాం ఆరు కోట్లు ఇస్తే అరవై కోట్లు ఇస్తే ఇంక రావకండి ఆ రూమ్ లోకి ఆరు వందల కోట్లు ఇస్తే నా బిల్డింగ్ లోకండి ఆరు లక్షల కోట్లు ఇస్తే ఆశ్రమంలోకి ఎవరు లేదు అంత మేము సాధనలో ఉంటాం మంచిది అనంతం ఇచ్చాడు అనుకోండి రెడీ రెడీ టెక్ యూ మనమే రిసీవ్ చేసుకోవాలి అనంతం ఇచ్చారనుకోండి నేను ఒకటే అడుగుతున్నాను సూటిగా చెప్పండి ఎక్కడ పెడతారో చెప్పండి ఐడియా వచ్చింది నాకు వెరీ అమేజింగ్ ఇప్పుడు మీకు చెప్పడం వల్ల నేను నేర్చుకోవడానికి నాకే అర్థం కావడం లేదు ఇప్పుడే వచ్చింది కొత్తది ఇది నేను ఎప్పుడు ఇది థింక్ ఫస్ట్ టైం అనంతం వస్తే ఎక్కడ పెడతారు లే నాకు మీరు చెప్పండి ఇద్దా చెప్పనా మనసులో ఏడు పెడతాయా మనసు ఇది కర్మ మనసు పరిమితం అయిపోయింది అనంతం మనసులోకి ఎట్లా వస్తుంది అనంతం అనేటువంటి పదాన్ని వివరిస్తుంటేనే మనసు ఎక్కడం లేదే అనంత పద